ఉద్దస్తమాను థియాలజీలో ఉంటే అద్వైతానికి పరిపరారు సో ఈ రకంగా ఒక అద్భుతమైన డాక్టరేట్ కాశకృష్ణుడితో మొదలైంది అది ఎలా ఆకాశం నుండి శంభం శిరంభం నుండి అంటూ ఎలాగా వచ్చిందో చూడండి అది కలికాలం అంటే దీన్నే అంటారు అంటే ఆ తత్వము తర్వాత నేను చదివి ఫిట్ వచ్చినంత పనే ఇది నాకు ఆర్యభటుడు యొక్క సిద్ధాంతాన్ని చూస్తాడు ఆర్యభటుడు ప్రశ్నలు ఏవనెత్తాడు నేను చెప్పాను నాలుగు ప్రిన్సిపల్స్ లేవనెత్తాడు ఆ నాలుగు కనుక మీరు రాసుకుని మోడర్న్ సైన్ ఆస్ట్రానమర్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఎవడండి మీడు నూటన్ తాతలా ఉన్నాడే మీరు అని అనుకోవాల్సి ఉంటుంది కెప్లరు వీళ్ళందరూ కూడా ఆర్యభటుడికి సలాం చేయాలి ఆయన ఓ ప్రశ్నలు భూమి గిరగిరా తన చుట్టూ తిరుగుతోంది సూర్యుడు తిప్పి తిరుగుతోంది ఎప్పుడైనా ఆ వస్తువుని మీరు తిప్పి చూడండి దానికి దేర్ ఈజ్ ఎ ఫోర్స్ దట్ పుషస్ ఇట్ అవుట్ ఆఫ్ ది ఆర్బిట్ ఆ భూమి మీద ఉండే మనుషులు ఎందుకు పడిపోవట్లేదు స్పేస్లోకి అని చెప్పి దేర్ ఈజ్ ఎ గ్రావిటేషనల్ అట్రాక్షన్ ఫ్రమ్ ది ఎర్త్ విచ్ ఇస్ సెంటర్ ఎట్ ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్ అని చెప్పాడు ఇంకా అంతకంటే ఏం చెప్పాలంటే న్యూటన్ ఒక్క పై మాట ఒక్క మాట చెప్పలేదు ఊరికే ఆయన న్యూటన్ ఈక్వేషన్ ఇచ్చాడు it is a, the inversely proportional to the square of the distance any oka r square ane oka equation chetha topa naduthunnam deni massu dani massu oka capital g constant nanaku oka mathematical shape ichadu ich aa shape adhyabhatulu kuda mathematics chey ani kuda mathematics trigonometry unnai kana aa shape ayinivaledu nanu inta maata cheppadu akkada modalayindi adhyabhatulu yokka mana astronomy ఆ యాస్ట్రానమీ తర్వాత ఏమైందండి థియలాజికల్ యాస్ట్రాలజీ అయిపోయింది థియలాజికల్ యాస్ట్రాలజీ ఇప్పుడు ఆర్యభతుడు దాంట్లో సూర్యుడు గారిని సూర్యుడు ఉంటాడు చంద్రుడు గారిని చంద్రుడు ఉంటాడు మీ సుఖదుఖాలకి సూర్య చంద్రుడికి సంబంధం ఏంటి మీ సుఖదుఖాలు మీరు పుణ్యం చేసుకుంటే సుఖం పాపం చేసుకుంటే దుఃఖం చేసుకుంటారు మీ అజ్ఞానంతో మీరు కల్పించుకున్నవి తప్ప మీకేమ సూర్యుడు చంద్రుడు వచ్చి మిమ్మల్ని వెళ్ళాడమని చెప్పాడా పిల్లలను కనమని చెప్పాడా ఏమైనా అర్థం ఉన్నది దీనికి కాబట్టి థియలాజికల్ ఎస్ట్రాలజీలో ఒకటి వీళ్ళు క్రియేట్ చేశారు క్రియేట్ చేసి మళ్ళీ దాంట్లో రెండు పెద్ద మొక్కలు అయిపోయారు సూర్య సిద్ధాంతము చంద్ర సిద్ధాంతము లేదా ఏదో దృక్ సిద్ధాంతము మరో సిద్ధాంతం పేరు పెట్టి వీళ్ళు జీవి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా వీళ్ళు ఎప్పుడూ కుటుంబంతోనే ఉన్నారు వీళ్ళకి అసలు కలిసి పని చేయడం అనేదే కుదరదు వీళ్ళకి అసలు బోత్ ఆఫ్ దెమ్ ద క్లోజ్ ది షాప్ దట్ ఈస్ బెటర్ ఎందుకంటే కలిసి పనిచేయలేనప్పుడు మీ ఆస్ట్రాలజికల్ థియలాజికల్ యాస్ట్రాలజీ అనే కొంత కొంత జనాలకు కన్ఫ్యూషన్ లేకుండా మీనింగ్ఫుల్గా వాళ్ళకి ఏదో తిథి వారం నక్షత్రం చెప్తే సంధ్యావనం చేసుకుని వాడికి వాడికి ఉపయోగపడుతుంది దాంట్లో మళ్ళీ ఏదో రాముడికి ఏదో పూర్తి చేసుకుందాం అనుకుంటే వీళ్ళు దెబ్బల ప్రారంభం ఇట్ ఈజ్ అ డౌన్ ఫాల్ నేను ఏదో సందర్భం లేని విషయాలు చెప్పానని అనుకుంటే అనుకోవచ్చు కానీ నాకైతే ఏమనిపించిందంటే ఈ ఆచార్య సిద్ధాంతం అంత చాలా సందర్భంలో మాటలే చెప్పానని నేను అనుకుంటున్నాను వాళ్ళండి నన్ను నేను ప్రశంసించుకోవడం కూడా అవసరమే ఒక ఔడులో విపక్షే పునః స్పష్టమేవ అవస్థాంతరాపేక్ష భేదా భేదవు గమ్యేతే అంటే వీడు భూలోకంలో ఉన్న జీవుడు భేద సాలోక్యంలో ఉన్నట్టే వైష్ణవలో విష్ణులోకానికి వెళ్ళినవాడు భేదాయే ఇంకా భేదా భేద సాయుజ్యము అభేద అనే అంతవరకు ఔడులోని అలాగా అనుకున్నాడు తత్ర కాశకృత్యం మతం శృత్యనుసారి కాబట్టి దీంట్లో మనకి ఎవరి మీద విరోధం లేదు అందరు ఆచార్యులు అంటే కూడా ప్రీతి దండం పెడతాము వాళ్ళు చాలా వినయ సంపన్నులు పండితులు విద్వాంసులు తపస్సు సంపన్నులు తపస్సు చేశారు భక్తిని ఈశ్వరుని ఆరాధించారు కాబట్టి వాళ్ళందరికీ మనం సాష్టాంగ ప్రణామాల శిరస్సు నేలపై పెట్టి నమస్కారమే ఏమీ సందేహం లేదు కానీ హ్యావింగ్ సెట్ దాట్ ఈ సిద్ధాంతముల్లో శృత్యనుసారి ఏది అంటే వేదం శృతిని డెడ్ లెటర్ కింద మార్చేయకూడదు ఎందరూ స్మృతికర్తలు ఏదో ఈ మతమని ఆ మతమని ఇవన్నీ స్మృతులు వాళ్ళ యొక్క స్మరణాన్ని వచ్చిన మతాలు ఇవన్నీ శంకరులు మతాన్ని స్థాపించలేను శంకరులు ఆరు మతాలని స్థాపించారు పన్నెండు మతాలను స్థాపించారు మా మఠాలని స్థాపించారంటూ ఇదంతా కూడా పాలిటిక్స్ అదే శంకరులు శంకరులు ఏం చేశారు ఎవరు చూశారు ఈ హిస్టారికల్గా రికార్డ్స్ లేవు ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఇలాంటివన్నీ లేవు ఉన్న ఎవిడెన్స్ ఏదో భాష్యాలే ఆ ఇంటర్నల్ ఎవిడెన్సే ఉంది నేను ఇంకే పైపోయిన మాట చెప్తున్నాను నేను అంతా స్టడీ చేసిన వాడిని ఏం కాదు శంకర్లు మతాలు స్థాపించారంటే ఉంటే ఆయన అభిప్రాయం ఏంటంటే అందరూ కలిసి పూజ చేసుకుంటారా అంతా చెప్పాడు అంబిక వేరు సూర్యుడు వేరే తలకాయి అంతా కలిసి ఒకే పూజ చెప్పాడు అంతే తప్ప పని కట్టుకుని ఒక థియాలజీని పెట్టి ఇదంతా చేయండి అని చెప్పలేదు నాట్ ఎ థియాలజియన్ ఈజ్ ఎ ఫిలాసఫర్ ఎప్పుడైనా మీకు ఆయన వాక్యాల్లో థియాలజీ కనపడిందండి ఇంతకాలం నుంచి మీరు చదువుతున్నారు అదేదో ఫిలాసఫీలో ఉంటుంది తప్ప థియాలజీ అనే అసలు దృష్టే ఉండదు అక్కడ ఎనీవే అది కాదు ఆయనేమో ఈ స్తోత్రం రచించి ఎవరు చెప్పాడు స్తోత్రం ఆయన రచించేయడని ఆయనే రచించలేదు లక్ష్ణామూర్తి స్తోత్రంతో సరిపెట్టడంతే తర్వాత పోలీ కావాలనుకుంటే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం అలాంటివేవో ఒకటి రెండు పెతుకోవాలి కానీ ఇంకా బుధ ఆకారాత్మ మోతకం అన్నీ ఆయనే చేసేటంటే అలాగే ఎలా కాబట్టి అలా వర్కౌట్ కాదు మంచి స్తోత్రమే అవ్వచ్చు అది ఎవరు ఇంకా ఉన్నారు శంకర్లు అన్న ఒకే శంకరుడే ఏమీ ఇంకా ఉన్నారు చాలామంది శంకర్లు కనుక ఆయన హీజ్ అ ఫిలాసఫర్ ఆయన స్పష్టంగా చెప్తున్నారు మేము వేదాన్ని చూస్తున్నాం శృతి ఉపనిషత్వం చూస్తే ఈ ముగ్గురాచార్యుల్లో కాశకృష్ణుడే కరెక్ట్ అని తెలిసిపోతుంది కాశీప్రస్యం మతం సృత్యనుసారి నీకు అనుసరించాలని ఇష్టం లేకపోతే అనుసరించక్కర్లేదు ఎవరికి తోచిందో వాళ్ళు అనుసరించట్లేదు కాశపృష్ణుడు చెప్పింది శృతికి సరిపడింది ఎందుకని ప్రతిపిపాదయషితార్థానుసారాత్ తత్వమసీ ఇత్యాది శ్రుతిభ్యుతి ఒక ప్రతిపాదన చేస్తుంది ఇప్పుడు ఒక టాపిక్ ఉంటుంది ఆ టాపిక్లో ముందు హీ హ్యాస్ గోల్ బిఫోర్ హిమ్ ఏమిటి ఐఎమ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ డిస్ నేను ఈ విషయాన్ని మీ ముందు నిరూపిస్తాను అంటే వివరా వివరణ చేస్తాను అని ఒక టాపిక్ ఉంటుంది సో మొత్తం వివరణ కూడా ఆ టాపిక్ని ఉపోలకంగా ఉంటుంది దాన్ని బలం చేసుకుంటూ దాన్ని సమర్థించుకుంటూ ఉంటుంది ఎప్పుడు కూడా ఈ రాజకీయ నాయకుల ఉపన్యాసాల్లో ఉండదు రాజకీయ నాయకుల ఉపన్యాసానికి తలా తోక ఉండదు తర్వాత వాక్యం మొదలు ఉండదు తొడు ఉండదు క్రియాపదం ఉండదు కర్త ఉండదు కర్మ ఉండదు ఏదో అంటూ ఉంటాడు మధ్యలో ఫలానా కావాల్సి జిందాబోద ఆ వాక్యం సగవాతి అలా అలా ఉండదు కదా శాస్త్రం అంటే అలా ఉండకూడదు ఈ మధ్యకాలంలో కొంతమంది ఈ మత ఆచార్యులు కూడా ఇలాంటి ప్రసంగాలు మనం సెంటెన్స్ పూర్తవదు ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో విషయం ఉండదు సెంటెన్స్ పూర్తవదు ఏదో అనుగ్రహ భాషణం అనుగ్రహ భాషణం అంటే తలా తోకాలేని భాషణము అని అర్థం మీరు ఏమీ చెప్పక్కర్లా ఇప్పుడు టాపిక్ ఇచ్చి చెప్పవచ్చు కదా టాపిక్ ఒకటిచ్చి అది చెప్పండి పలాన మహాత్ములు అది చెప్తారు కాదు ఆయన అనుగ్రహ భాషణం రాష్ట్రం నన్ను అనుగ్రహ భాషణ ఉంటే నేను అనుగ్రహ భాషణం చెప్పండి నీకేం చెప్పంటావు అని చెప్పండి అంటే వాళ్ళు అంటారు అనుగ్రహ భాషణమే చెప్పమంటారు ఇంక నేనేం చేయను అప్పుడు నేనే ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుని దాన్ని ప్రతిపాదించి ఆ ఐదు నిమిషాలు పది నిమిషాలు పదిహేను నిమిషాలు అంత అది నేను ఇప్పుడు చెప్పి చేయచ్చక్క వస్తాను టాపిక్కి చెప్పాలి కానీ అనుగ్రహ భాషణం ఏమిటి వెళ్ళకూడ జనాల్ని వాళ్ళ సమయాన్ని మనం ఆ రకంగా వృధా చేయకూడదు వాళ్ళని మనం ఆదరించాలి ఆదరణ ఆదరించాలి ఇప్పుడు పది మంది కూర్చున్నారనుకోండి వాళ్ళని మనం ఆదరించాలి ఎలా ఆదరించాలి వాళ్ళు మన మాట వింటున్నప్పుడు మనం వాళ్ళకి మనస్సుని రంజన్లో చేసేట్లాగా చెప్పాలి ఉపయోగపడేట్లాగా చెప్పాలి అదే ఆదరము ఉంటాయి ఇందుకు వచ్చిన కాఫీ ఇచ్చినట్టే ఇది కూడా కాబట్టి వాళ్ళ టైము వృధా చేయకూడదు సో ఈ టాపిక్ ఓరియంటెడ్ యూ హ్యావ్ గివ్ సంథింగ్ టేక్ హోమ్ మెసేజ్ అని అలాగే ఉండాలి టేక్ హోమ్ మెసేజ్ ఉండాలి అంతేకాని అనుగ్రహ భాషణం అని చెప్పేసి పలాత్మకాలు ఏమి మాట్లాడాలి టేక్ హోమ్ మెసేజ్ ఉండాలి కామకోటి పెద్దవారు చెప్పి వారు టేక్ హోమ్ మెసేజెస్ జగద్గురు బోధలు అనే టాపిక్ నేను తీసి చూడండి ఓ చిన్న టాపిక్ ఉంటుంది వాళ్ళు ఒక పైన హెడ్డింగ్ కూడా పెడతారు ఆ బోధంతా కూడా అదే ఉంటుంది దాని మీదే ఉంటుంది ఇంకేం ఉండదు దాని చుట్టూ ఆయన జాగ్రత్తగా అల్లి ఆ టాపిక్ని పూర్తి చేసి పెట్టేసి నారాయణ అనేసి వెళ్ళిపోతారు బోధంటే అలా ఉండాలి అదే కానీ మీరందరూ మానవుల వైపు కాబట్టి పుణ్యం చేసుకోవాలి మన మతాన్ని మనం గట్టిగాపాలి ఏమిటిది ఇంకా అర్థం అర్థం లేని ప్రసంగాలు ఎనివే దిస్ ఈజ్ రియల్ డైగ్రెషన్ ఎనివే కవింగ్ బ్యాక్ టు ది పాయింట్ శృతి అలా ఉండదు శృతి పూజ స్వామీజీ అన్నారు అన్నమాట మాకు డైగ్రెస్ అవ్వటానికి వి డోంట్ నీడ్ బిగ్ రీజన్ పిసర్ అంత కనెక్షన్ ఉంటే చాలు మేము డైర్రెస్ అవుతామని చెప్పారా ఈ శృతి ఏం చేస్తుందంటే ఒక టాపిక్ పెట్టుకుంటుంది ఆ టాపిక్ను ప్రతిపాదించటం కోసమే ఏం చెప్పినా కూడా ఆ టాపిక్ ఏమిటంటే తత్వమసి అని టాపిక్ అది టాపిక్ కాబట్టి తదేక సదేకమే సోమ్యేదమగ్ర ఆశీతను మొదలవుతుంది అక్కడ ఈ తత్వ ఉండదు త్వమ్మ ఉండదు ఏముండదు విషయం ఉన్నాడు ఆజు ఉన్నాడు కుండ మట్టి ఇలా ఇలా ఇవేవేవో ఉంటాయి కానీ నో టైం ది ఫైనల్ గోల్ ఈస్ లాస్ట్ సైట్ ఆఫ్ ప్రతి మాట ప్రతి ఖండ అక్కడ ఆరోగ్య ప్రతి వచనం ఆ తత్మవశీ వైతుకి దారిటీ సిట్లో ఉంటుంది అలాగే శృతి యొక్క ప్రతిపాదన శైలి ఆ ఆ శైలిని మనం చూసుకుంటే ఈ భేదాభేదాలు కానీ అవస్థ అవస్థని బట్టి భేదము అవస్థ మారితే భేదము అనే వాదాలు కానీ అవి శృతి అనుసారి కావు శృతి అనుసారి కాశీకృష్ణుని మతమే మతమే ఆయన తన మతం అని అనడం తన మతం అని బాదరాయిని అనలేదు బదరాయణాచార్యుడు బదరాయణ బదరాయిని కాదు బదరాయిని అంటే బదరాయణాచార్యుడు కోడుకవుతాడు అయ్యి ఇప్పుడు సుబ్రయాతికి చదువుకునే రోజుల్లో ఒక ఆయన వచ్చి ఈయన గొప్ప వైయాకరణి అని ఆయనకి పరిచయం చేశారు వైయాకరణి అని పరిచయం చేశారు అంటే ఆయన ఊరుకోకుండా అంటే ఏమిటనమాట వీళ్ళ నాన్నగారు వ్యాకరణం చదువుకున్నారట అభిప్రాయం అని అడిగారు ఆయనే కాదండి ఈ రే చదువు మరి వైయాకరణి అది దిద్దే ఎందుకంటే ఈ అంటే కొడుకు అవుతాడు రావణి అంటే రావణుడు గారు ఇంద్రజిత్తు దాశరథి ఈ అక్కడ దా మీద ఆ దీర్ఘం వచ్చింది ఇంకా రావణి ఇంక దీర్ఘమే వచ్చి ఉన్నదే దీర్ఘం అందుకోసం రావణి అంటే కొడుకనర్థం బాదరాయడి అంటే కొడుకు ఇంకా దేవిక ఉంటుంది ఇంకా కొత్తగా దేవిగా రాదు సో బాదరాయ ఆచార్యుడు చెప్పాడు ఆయన తన మతం అని చెప్పలేదు శృతి యొక్క మతం కాశకృక్షణుడు దాన్ని ప్రతిపాదించాడు అని అన్నాడు ఆయన శంకరుడు అదే శైలిలో శృతి అలా చెప్తోంది కాశకృక్షణాచార్యుడు ఇలా చెప్పాడు ఎక్కడా తన మాట అందరూ ఎంత గొప్పవారు చూడండి వెళ్ళాడు ఏ వంచసతీ సజ్ఞానాత్ అమృతత్వమపకల్పతే దానికే ఒక హేతు అని చెప్తున్నారు ఇంకా పకడ్బందీ అయిన హేతు కావాలి చూడండి జీవుడు ఉన్నాడు వీడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడు ఇప్పుడు వాడు తెలుసుకున్న ఆత్మ పరమాత్మ కంటే భిన్నమైతే అమృతత్వం అక్కడి నుంచి వీడు పరిచ్ఛిన్నట్లోనే వీడి వీడు అల్పుడు అల్పుండని తెలుసుకున్నట్టే అవుతుంది లేదా ఓ అంశంలో అధికుడు అభేదము ఇంకో అంశంలో భేదము అప్పుడు మాత్రం అమృతత్వంలో వస్తుంది అప్పుడేమొస్తుంది నేను ఒక అంశంలో అమృతుడను ఇంకో అంశంలో మృతుడను అని అప్పుడు మాత్రం అమృతత్వంలో వస్తుంది తన తనను ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నట్టే మోక్షమును పొందును అంటే అమృతత్వములు పొందును అనేది ఎప్పుడు కుదురుతుందంటే ఆత్మయే పరబ్రహ్మ అయినప్పుడు తిరుగుతుంటారు కాబట్టి మొత్తం శాస్త్రం అంతా కూడా ఆ ఫలం మీద ఫలం చుట్టూ తిరుగుతుంది శాస్త్రాన్ని అధ్యయనం చేయడం ఎందుకు దేవుడు వాళ్ళ మధ్యన ఉండేటువంటి ఈక్వేషన్ కోసం ఆ శాస్త్రం అధ్యయనం చేసేది దానికోసం కాదు మోక్షం కోసం మోక్షం ఫలం కావాలి మోక్ష ఫలం మనకి లభించాలి అంటే ఆ జ్ఞానం వల్ల లభించాలి జ్ఞానం వల్ల లభించాలంటే జ్ఞానంలో మళ్ళీ కల్తీ ఉంటే విజయం లభిస్తుంది కాబట్టి ఆత్మజ్ఞానాన్ మోక్ష అంటే ఆత్మ పరమాత్మయే అయి ఉంటుంది అవ్వాలి సపోజ్ వికారం అనుకోండి ఆయన ఆశ్మరక్షుడు చెప్పినట్టుగా పరమాత్మ యొక్క వికారము జీవుడు అంటే పరమాత్మలో ఎక్కించిన భేదం వచ్చి వచ్చాడు వికారము జీవుడు అగ్నిలోంచి నవ్వ వచ్చినట్టుగా వికారం పురాణాల్లో చెప్తారు పురాణాల్లో ఈ కథలు అలా ఉంటాయి పరమాత్మ హండ్రెడ్ పర్సెంట్ పరమాత్మ వైకుంఠంలో ఉంటాడు రూపాయిలో అనావంతు భూలోకంలో అవతరిస్తాడని చెప్తాడు దీని మీద చర్చలు నన్ను ఒక ఆయన అడిగాడు ఏమయ్య రామావతారం పూర్ణావతారమా కృష్ణావతారం పూర్ణావతారమా అని అడిగాడు అయితే నేను జీవావతారం కూడా పూర్ణావతారమే నువ్వు ఇంక ఇలాంటి ప్రశ్నలు నేను అడక్కని చెప్పాను నేను పౌరాణికుణ్ణి కాదురా బాబు నువ్వు పూర్ణావతారం అని నేను అంటున్నాను నీకు జాతనైతే తెలుసుకో లేకపోతే ఊరుకో అంతేగాని ఇప్పుడు రాముడు పూర్ణమా కృష్ణుడు పూర్ణమా ఏమిటి చర్చ కానీ ఈ మాట నేను అన్నాను పౌరాణికులు పౌరాణికులను లోకంలో ప్రసిద్ధంగా ఉంటారు వాళ్ళకే ఉంటుంది ప్రసిద్ధి అదే ప్రసిద్ధులు వాళ్ళు దీన్ని వాళ్ళ మెయిన్ టాపిక్కి ఈ టాపిక్ని చర్చిస్తూ యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ అనుభవాన్ని సంపాదించారు ఇంకా చర్చిస్తున్నారు కూడా ఇంకా అవలేదు అది చర్చ మనకి అది ఇష్యూ కాదు నాన్ ఇష్యూ ది ఈజ్ నాన్ ఇష్యూ వెరాజ్ ఫర్ దీస్ పౌరాణికస్ దట్ ఈస్ ది ఇష్యూ తర్వాత ఇంకోటి ఇప్పుడు శివలింగాలు ఉంటాయా ఈ శివలింగాల్లో స్వయంభులింగం ఏది స్వయంభులింగము కానిది ఏది అని ఇదొక అంశం అప్పుడు ఆచార్యుడు ఏం చేసి ఆచార్యుడేం కాదు ఆయన పీఠాధిపతి ఒకటి పీఠం అంటే శృంగేరి వారు మొన్న కాకినాడలో ఒక మాట చెప్పారు శృంగేరి వారు ఒకరు కుండ ఇలాగే నాలుగైదు కొండలు పక్కన పెట్టుకుని ఆ కుండ పగల కొడుతున్నాను చెప్తా ఉదా చెప్తూ ఉంటారు మహా పండితులు అయినా ఎరగదు ఆయన ఏం చెప్పారు ఆయన్ని పీఠాధిపతి ఒక పీఠాధిపతి పిలిచారు పీఠాధిపతి పిలిచాడు పిలిచే కూర్చుని ఎవరికి వాళ్ళు ఎలా పీఠాలు పెట్టుకుంటారు ఇదేం పద్ధతి ఇది శృంగేరి పీఠమే పెట్టుకోవాలని చెప్పారే వీరందరూ మాకు సభార్జెట్టుగా ఉండాలి కానీ ఎవరు వస్తే పీఠాలు వాళ్ళు పెట్టుకోవడానికి వీరు లేదని చెప్పారే జగద్గురువులు శృంగేరి దక్షిణానాయ శృంగేరి మిగతా ఈ చిల్లర పీఠాలు ఉండడానికి వీరు అలా పెడితే ఏమవుతుంది అంటే ఏదో అన్యాపదేశంగా అన్యాపదేశమేం కాదు ఇంచు నుంచి డైరెక్ట్గానే మాట్లాడారని నాకు ప్రసాద్ గారు చెప్పారు కాబట్టి ఎనీవే సో ది పాయింట్ ఈజ్ ఇది స్వయంభూలింగం ఏది ఓ పెద్ద ఆయన ఓ పెద్ద పీఠాధిపతి లాంటి వాడు ఒక ఆయన ఆయన ఏం చేశారంటే ఓ పండిత పరిషత్తు ఓ సభలో చర్చిచ్చింది సభ అంటే ఓ నాలుగు మంది భక్తులు ఉంటారు చూడు బసవన్న తలకాయ ఇవ్వడానికి సిద్ధంగా నాలుగు మంది ఉంటారు మైతే దగ్గర సభ అంటే ఆ సభలో ఫలానా కాళహస్తి స్వయంభూ అని ఎవడో అన్నాడు అంటే ఒకళ్ళు పక్కన ఉన్న పిడపర్తిలో కూడా స్వయంభూని అంటున్నారండి అది ఎలా అవుతుందని ఇంకోహడ అంటే అప్పుడు పిడపర్తాయని లేచి పిడపర్తిలో స్వయం భూమి మా గారు చెప్పారు అక్కడ శాసనం కూడా ఉంది చాణక్య శాసనం ఏమిటనుకుంటున్నావో అని ఆయన ఉన్నారు ఇదంతా చూసా ఊరుకోండి ఊరుకోండి ఆయన ఒక పండిత సభ్య సభ ఒక గ్రూప్ ఒకటి పెట్టి వరిద్దరు ముగ్గురు పండితులు అప్పటికప్పుడు నామినేట్ చేసేసి మీరు ఏవి స్వయంభూలింగములు ఏవి కావు అని ఒక మూడు సంవత్సరాలు పరిశోధన చేసి ఒక రిపోర్ట్ ఏమన్నా ఆయన అర్జీ జారీ చేశారు అంటే వాళ్ళు మరి మేము తిరగాల్సి ఉంటుంది అంటే ఓకే ఒక మీకు ఐదు లక్షల రూపాయల ఫండ్స్ నేను రిలీజ్ చేస్తున్నాను ఆ ఫండ్స్ తోటి వాళ్ళు పుస్తకాలను పరిశీలన చేసి వెళ్లాల్సిన తోటి వెళ్లి శాసనాలన్నీ చూసి ఏవి స్వయం భూలింగములు ఏవి కావు అని ఒక రిపోర్ట్ తయారు ఇవ్వాలి ఏమండి జరిగి కుదిరింది తనకి లోకలు చుట్టమన్నట్టు లేదు ఇది ఓన్లీ వన్ స్వయంభూలింగా దట్ ఈస్ ది ఆత్మా ఇంకా వేరే ఇంకా ఇన్ని లింగాల వెళ్ళలేవు అన్ని స్వయంభూలింగాలే ఎందుకంటే సకల జగద్రూపంగా ఈశ్వరుడు ప్రకటన అయ్యాడంటే దీంట్లో కొన్ని స్వయంభూ కొన్ని కాకపోవడం నాన్ ఇష్యూస్ అంటారు ది ఎంటైర్ ఇండియన్ నేషన్ ఈజ్ బాగ్ డౌన్ బై నాన్ ఇష్యూస్ నాన్ ఇష్యూస్ లో బాగ్డౌన్ అయిపోతుంది ఇప్పుడు బియ్యం రూపాయికి ఒక కిలో ఇవ్వాలా లేకపోతే రెండు రూపాయల కిలో ఇవ్వాలా అని ఇష్యూ ఎన్టీ రామారావు రెండు రూపాయలు ఇచ్చాడు వీళ్ళకి రూపాయి ఇచ్చాడు ఎవరి రూపాయి ఇచ్చాడు అయితే మీరు వాటర్ అక్కడ వాటర్ బోర్డు వారి దగ్గరికి వారి దగ్గరికి వెళ్ళి ఎలా నీళ్ళు రావట్లేదు అంటే ఉంటే ఇస్తామా లేకపోతే ఇస్తామా సంపులో నీళ్ళు లేవు మరి సంపు నిజాం కట్టించిన సంపు ఇది మరి కొత్త సంప ముందుకు కట్టుకోలేదు నన్ను అడుగుతామండి నేనేం చెప్పుకుంటా కొత్త సంప ఎందుకు కట్టుకోలేదు రూపాయి బియ్యం కావాలి పో కొత్త సంప ఎక్కడి నుంచి వస్తుంది గవర్నమెంట్ చేయాల్సిన పనులు చేయదు రూపాయి బియ్యం ఉంటుంది నాన్ ఇష్యూ హాస్పిటల్లో ముందు ఉండదు రూపాయి బియ్యం ఇస్తాం రూపాయి బియ్యం ఇవ్వాలా హాస్పిటల్లో ముందు ఇవ్వాలా ఏది ఇచ్చాం కాబట్టి ఎంటైర్ నేషన్ ఇస్ బాగ్ డౌన్ ఇన్ ద నాన్ ఇష్యూస్ దట్ ఈజ్ సోషల్ లైఫ్ వట్ అబౌట్ రిలీజియస్ లైఫ్ ఈవెన్ వర్క్స్ ఈవెన్ వర్క్స్ నేషనల్ అంతా కూడా బాగ్గుడ్గా ఉన్న నాన్ ఇష్యూస్ ఎవడో శివలింగం తీస్తాడు అది కరెక్టా కాదా అని ఒక పెద్ద చర్చ చర్చేమిట్రా అది తప్పదు ఇట్ ఈజ్ ఫాల్స్ దాంతో చర్చేమిటి తలక చర్చే ఉంది దాంట్లో ఇట్ ఈజ్ ఫాల్స్ అని దాని ముఖం చూస్తే అసలు అది అది దాన్ని పట్టుకోమంది నేను ఎవరున్నాడు అసలు కనుక ఈ విధంగా ఎనివే ఈ వికారాత్మకత్వే జీవస్య అభ్యుపదే పోనండి ఇదంతా డైగ్రెషన్ అంతా మళ్ళీ పాయింట్కి వచ్చి జీవుడు ఆ దేవుడు వికారం అంటే దేవుడు మొత్తం దేవుడు అంతా అక్కడే ఉంటాడు ఓ అంశలో మార్పు వచ్చి మార్పు రావాలి జీవుడ మార్పు రావడం అలాగే ఉంటే పోలేదా ఎందుకో మతానికి జీవుడు అవునండి దేవుడు దేవుడు పూర్ణంగా దేవుడిలాగా ఉండిపోతే అయిపోయాడు మళ్ళీ ఆ దేవుళ్ళు ఒక పిసరంత ముక్క తీసుకుని దాంట్లో మార్పు చేసి జీవుని చేసి వాడు ఏడుపు తెల్లర్లేస్తే ఏడవడం మళ్ళీ సుఖాలు దుఃఖం మళ్ళీ స్వర్గానికి వెళ్ళడం కర్మ ఏమి అంటారు అలా కాదు స్థితస్థ గతిశ్చింతనీయ ఉన్నదాన్ని మనం వర్ణించాలి కదా అన్నట్లయితే ఉన్నాడు జీవుడు ఇప్పుడు జీవుడు కొత్తగా తయారు చే అంటారు లే వాడు ఉన్నాడు ఎక్కడి నుంచి వచ్చాడు దేవుడి దగ్గర నుంచి వచ్చాడు ఎలా వచ్చాడు వికారాన్ని బట్టి వచ్చాడు అని మనం స్వీకరిస్తే ఏమవుతుంది ఆ వికారము ఎలా వచ్చింది దేవుళ్ళో వికారం ఎలా వచ్చింది చెప్పాలి కదా ఇప్పుడు దేవుళ్ళో వికారం వచ్చిందంటే ఎలా వచ్చింది ఇప్పుడు కడుపులో వికారంగా ఉంది అంటే ఎందుకు వికారంగా ఉంది మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి ఏం దేవుడు తిన్నారు తాగారో చెప్పండి మీరు అని లిస్ట్ చెప్తే దాంట్లో వికారానికి ఏం చేదో చెప్పగలుగుతాం అంతే కదండి సో ఆ రకంగా దేవుడు దేవుళ్ళ ఉంటూ ఉంటే ఆయనలో వికారం ఎందుకు వచ్చింది వికారం వస్తే జీవుడయ్యాడు కాబట్టి వికారం రావాలంటే అన్య సంబంధం ఉండాలి మార్పు రావాలంటే ఇంకో దాంతో సంబంధం ఉండాలి ఓకే దేవుడికి ఇంకో దాంతో దేవుడికి ఇంకో చేయం ఉంది ఉండాలి కదా మరి ప్రకృతి దేవుడు అంటే పురుషుడు ప్రకృతి మాయాశక్తి అని మనం ఉన్నాం దాన్ని ప్రకృతి మాయాశక్తి అంటే అది మిథ్య ప్రకృతి అంటే సత్యం అది ప్రకృతితో సంబంధము ప్రకృతి సంబంధం చేత జీవుడికి ఆ ఈశ్వరునిలో ఓ వంశలో మార్పు వచ్చి సో ఈ జీవుడు వచ్చాడు ఇప్పుడు అంటే అర్థం ఏంటో తెలుసిన ప్రకృతి సంబంధం చేత మా వచ్చి జీవుడు వచ్చాడు అంటే జీవుడికి యథార్థమైన పుట్టుక ఇప్పుడు జీవులకు పుట్టుక అనే మాట పోయింది అది అలాంటి వచ్చింది ప్రకృతి సంబంధం ఎప్పుడు ఉంటుంది ఈశ్వరులకు ప్రళ సృష్టి అని ఉంటుంది సృష్టి కాలం ఉంటుంది ప్రకృతి సంబంధం ఉంటుంది ప్రళయంలో ప్రకృతి సంబంధం కట్ అయిపోతుంది కథ కట్ అయిపోతుంది ప్రళ ప్రకృతి విలీనం అయిపోతుంది సృష్టిలో ప్రకృతితో సంబంధం ఏర్పడుతుంది అంటే అర్థం ఏమిటి ఈ జీవుడు ప్రళయకాలంలో లేకుండా పోతాడు విచ్ఛేదం అయిపోతాడు అంటే ఏమిటంటే ఒక గడ్డిపో తీసుకుని దాన్ని బాగా నూరేసి పిండి కింద చేసేసి ఉష్మని గాల్లో కూడేస్తే ఇంకేం లేకుండా అయిపోవడం దాన్ని వచ్చాడు అంటారు అలాగే పోతాడు జీవుడు ఏం ఎందుకంటే ప్రకృతి ఏం విలీనం అయిపోతే ఇంకా జీవుడు ఎక్కడి నుంచి వస్తాడు ప్రకృతి సంబంధాన్ని బట్టి కాబట్టి ప్రళయకాలంలో నశించిపోయే జీవుడు మీద తన స్వరూపాన్ని తెలుసుకుంటాడు ఏమైనా తెలుసుకుంటాడు నేను ప్రకృతి సంబంధం వల్ల పుట్టే అధికద్య స్వరూపం నేను ప్రళయకాలంలో ఉచ్ఛేదం అయిపోతాను అని తెలుసుకుంటాడు అది ఆత్మ జ్ఞానం అది ఆ జ్ఞానం వల్ల మోక్షం ఎలా వస్తుంది మోక్షం వచ్చి జ్ఞానం అలా కాబట్టి తానాత్ అమృతత్వం నా అవకల్పేత నా ఉంటుంది అక్కడ ఉంది వెనకాలే అటువంటి జ్ఞానం వల్ల మోక్షం అనేది అసందర్భంగా ఉంటుంది అది కాదు अतश्च स्वाश्रय सेमू असंभवा उपाध्याश्रय नाम जीवे उपचर्य काब् जीव स्वतःगा नामूपाल उड़ू नाम पटे पे। नाम पड़ते गाने भेद सिद्ध ఇప్పుడు దానికి కుండ అని పేరు నామకరణం చేయాలి చేస్తేనేది మట్టి నుంచి విడిపోతుంది దాన్ని మట్టి నుంచి మీరు సపరేట్ చేయాలి అంటే కుండ అని ఇక్కడ మట్టి ఉంటుందండి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే రాళ్ళు తెప్పిస్తారు దేవాలయం కట్టేవాళ్ళు రాళ్ళు తెప్పిస్తారు ఒక కొండను దొలిచి రాళ్ళు తెప్పిస్తారు తెప్పించి ఒక రాయిని ఇది దేవుడు అని పక్కన పెట్టారు అదే ఇంకా రాయ వాళ్ళు ముట్టుకోకండి రా అని దానికి ఇలాగా మార్కులు పెట్టి ఇంకా దాన్ని ముట్టుకోకండి అని దాన్ని చుట్టుకో ఇంకొకటి వేస్తారు ఎందుకంటే ఇంకా దానికి నామరూపాలు వచ్చేసాయి ఆ రకంగా ఇంకో స్టోన్ తీస్తాడు ఇది జయ విజయులు అని రెండు స్టోన్లు అవి నామరూపాలు పెట్టేస్తారు ఇంకా ఇంకా దేనికి ముట్టుకోకూడదు అంతవరకు ఏమీ సపరేట్ ఏ ఉండదు అంతవరకు అవే ఒకే రాయి అవ్వే ఒకే రాయి కామరూపాలు పెట్టేప్పటికీ మీకు సపరేషన్ వస్తుంది ఈ జీవుడి సెపరేషన్ అలాంటిది అక్కడ యథార్థమైన వికారం ఏముండదు ఈశ్వరునికి ఒక నామరూపాలను జోడించటం ఉపాధి ఉపాధి అనుకుంటే సరిపడుతుంది కల్పితమైన ఉపాధి అంటే కల్పితం అనే అర్థం దాంట్లో వీడి ఉన్నది కాబట్టి ఈ నామరూపములను కాబట్టి వీడికో పేరు పెట్టారు జీవుడు అన్నారు జీవుడు అన్నది అది కుండా అన్నట్టు కుండ అన్నంత మాత్రాన అది మట్టి కాకుండా పోయిందా మట్టేది మరి ఈ కుండ నామరూపాలంతే నామరూపాలు పెడితే భేద బుద్ధి కలుగుతుంది అలాగే ఈయన చైతన్యం చేతనుడు చేతనుడా కదా చేతనుడే ఈశ్వరుడు ఈశ్వరుడు కదా సృష్టించాడు ఈశ్వరుడు చేతనుడు అంటావా జడ్డు అంటావా మీరు చెప్పండి మీరు ఈ పూజలు అన్నీ గట్టిగా చేస్తున్నారు కదా ఈ మతాలన్నీ ఉన్నాయి కదా ఈ మతవాదులు ఈశ్వరుణ్ణి చేతనుడు అంటారా జడ్డు అంటారా చేతనమని అంటారు కదా కొన్ని జడ పాషాణాదులు ఎందుకు పూజించినా చేతనుడనే పూజిస్తారు తప్ప జడు అని పూజించారు కదా మరి ఈశ్వరుడు చేతనుడైతే జీవుడేమిటి అంటాం చేతనుడు అంటావా జడు అంటావా చేతనుడే జీవుడు జడు అని నేను జడు అను అన్నవాడు కూడా చేతనుడే మరి అయితే ఇంకా ఈశ్వరుడికి చైతన్యంలో వికారం వచ్చిందని చెప్పాలి చైతన్యంలో వికారం కాదు చైతన్యంలో వికారం కాదు వికారము ఎక్కడ వస్తే అక్కడ వికారం వచ్చిందనే సంగతి చైతన్యానికి తెలుస్తుంది చైతన్యంలో వికారం రాదు తెలుసుకునేది చైతన్యం ఇప్పుడు చైతన్యంలోనే వికారం వస్తే అది తెలియబడదు కాబట్టి వికారం స్వాశ్రయంగా చైతన్యంలో ఉండదు అన్యాశ్రయమైన చైతన్యం చైతన్య అన్యాశ్రయమైన వికారం చైతన్యానికి తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఈశ్వరుడు చేతనుడు అసలు ఎందుకు వికారమైన సంభవం కాదు చేతనుడు కనుక వీడు చేతనుడే మరి ఆ ఈశ్వరుడు నుంచి వీడు ఎలా వచ్చాడు అంటే మట్టి నుంచి కొండ వచ్చినట్టు వచ్చాడు మట్టి నుంచి కొండ ఎలా వచ్చింది అంటే మట్టిలో మార్పు చేస్తే వచ్చిందాకుండా మార్పు మట్టి మట్టి మట్టిలోనే ఉంటుంది మారదు దానికి రూపము నామము స్పేస్ టైం నామరూపాలంటే స్పేస్ టైం ఆ స్పేస్ టైమ్ దేశకాల కలన వైచిత్రీయ చిత్రీకృతం దక్షిణామతృష్ మాయా కల్పిత దేశకాల కళన వైచిత్ర్య చిత్రీ వైచిత్ర్య అంటే నామరూపాలు వేరువేరు నామరూపాలు చిత్రీకృతం నామరూపాత్మకం ఆ నామరూపాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే దేశకాలముల యొక్క కళన అంటే ఏమిటో తెలిసిన కమాల్ కమాల్ అంటే తెలిసినా మీకు మీకు మంచి అర్థం చెప్తే మీరేమో ఆలోచిస్తూ ఉంటారని ఏ దేశర్ కాల్క కమాల్ హై కమాల్ సో దేశకాలముల యొక్క కళ కల కల కామధేను కవీనాని కళ అనే పదము కవులకు కామధేయువు ఉంటుంది ఎందుకంటే మీరు ఏ అర్థంలోనైనా వాడచ్చు దాన్ని ఇట్ హాజ్ మల్టిపుల్ మీనింగ్స్ మీరు వాడేసి అర్థం పెట్టుకోవచ్చు దానికి ఎనీవే దేశకాలముల యొక్క కమాల్ అది నామరూపము కాబట్టి అవడానికి ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే నామరూపాలు ఏముండవు మీరు భేదం కల్పించాలంటే అమరూపాలు పెట్టాలి పరబ్రహ్మ ఈశ్వరుడా జీవుడా ఈశ్వరుడు కాదు జీవుడు కాదు పరబ్రహ్మ పరబ్రహ్మే పరబ్రహ్మ ఏది కాదండి ఏది కానిదే పరబ్రహ్మ ఫలానాని నిర్దేశం కుదరదు పరబ్రహ్మ ఇది గీతలో వస్తోంది అవ్యక్త అవ్యక్తం అనే చోట ఆకాశము ఆకాశం ఏమిటండి ఏది కాదండి ఆకాశము ఆకాశం అని ఏదో అనాలి కాబట్టి అన్నాం ఏదో ఒకటి అనాలి నిర్దేశం చేయాలి కాబట్టి అన్నాం ఆకాశం ఆకాశము వంటిది పరబ్రహ్మ అది ఈశ్వరుడు కాదు జీవుడు కాదు నామరూపాలు పెట్టండి ఆ పరబ్రహ్మ ఎందు ఓ నామరూపాలను జోడించండి నామరూపములు అంటే దేహోపాధిని బట్టి అంతఃకరణ ఉపాధిని వచ్చిన నామరూపాలను జోడించండి నామరూపాలంటే మొట్టమొదట అసలు అన్నిటికంటే మౌలికమైన నామరూపములు ఏమిటంటే జీవుడు అత్యంత మౌలికమైన నామరూపం ఎందుకని జీవ ప్రాణధారణే హాని వీడు ఉండబట్టే కదా ఈ చేతులూపాళ్ళు ఇలా కలిసి ఉన్నాయి వీడు జీవుడు వాడు స్వతహగా పరిచునుడు అని కాదు దాని అర్థం ఇది ఎలాగంటే అబ్బా ఎలక్ట్రిసిటీ ఉండబట్టే కదా ఈ ఫ్యాన్ తిరుగుతోంది అన్నట్టు అంటే ఎలక్ట్రిసిటీ తిరిగి కాదు అది ఉండబట్టే కదా తిరుగుతోంది అలాగే ఆ పరమాత్మ చైతన్యం ఉండబట్టే కదా ఈ దేహం ఇలా నిలిచి జీవా అని పదం వచ్చింది నామరూపాలు వచ్చింది ఒక నామరూపం మీరు పెడితే ఇంకా ఆ తర్వాత నామరూపాల పెంచుకుంటూ పోతారు ఇది దేవుడి కోసం ఈ రాయి పెట్టాము చైతన్యము రాయి వంటిది ఘనము చైతన్యము ఘనము కొంతమంది అంటారు ఇది ట్యాంజిబుల్ సాలిడ్ సరే ఆత్మ సాలిడ్ కాదంట వారి ఆత్మ కంటే సాలిడ్ ఇంకేది లేదు అసలు ఇట్ ఈజ్ మోర్ సాలిడ్ దాన్ డైమండ్ ఎందుకంటే చూసుకో నీలో నువ్వు చూసుకో నువ్వే సాలిడ్ ఇంకేదీ లేదు మిగతావన్నీ కూడా హూష్కాకి అది హుడక్కి నువ్వే ఉన్నది నువ్వే నువ్వే సాలిడ్ ఆ చైతన్యమది ఘనమది అంటే అదే ఉంది ఇంకేది లేదు ఆ చైతన్య ఘనమైనటువంటి పరమాత్మ ఎందు మీరు ఒక నామరూపాన్ని పెట్టాడు పెడితే ఆ ఉపా ఆ నామరూపము ఉపాధి అవుతుంది ఉపాధి భావనకి ఆలంబనం ఉంటుంది భేదబుద్ధ్యాశ్రయం ఉంటుంది ఆ విధంగా నానా నామరూపాలు వచ్చి జీవ ఉపచారము ఉపచర్యత ఈ ఉపచారం అనే మాట చాలాసార్లు చెప్పాను ఈ మధ్యలో అది కాని దానిని అది అన్నాం వీడు సింహం అన్నాం ఉపచారం సో అలాగా ఆ పరమాత్మకి జీవుడని ఉపచారం పరమాత్మ జీవుడు కాదు ఇప్పుడు అబ్బా ఎలక్ట్రిసిటీ ఎంత బాగా తిప్పుతోంది ఇట్స్ ఎ గుడ్ గుడ్ స్పిన్నర్ ఎలక్ట్రిసిటీ ఈజ్ ఎ గుడ్ స్పిన్నర్ ఎలక్ట్రిసిటీ ఈజ్ ఎ గుడ్ స్పిన్నర్ అంటే అది ఎలక్ట్రిసిటీ తత్వమాలంతే ఉపచారం అది ఉపచారం మంచిగా బల్బ్ వెలుగుతుందని ఎలక్ట్రిసిటీ ఈజ్ ఎ గుడ్ గ్లోయర్ అని అంటే ఉపచారం ఇట్స్ నాట్ ఎ గుడ్ గ్లోయర్ ఇట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ ఇట్ నాట్ ఎ గుడ్ గ్లోయర్ But based on an upadhi, you give a name to it. It's a good blowyer. But there is the a good blowyer. If there is a good blowyer, I don't know that. It's a good blowyer. If you say, if you say, I'm a standard of the person. If you say, I'm a bhakti. If you say, I'm a chekat. If you say, I'm a chekat. నేనే నాకు ఎప్పుడూ తెలియదే నేను ఎదగను చీకట్లు పారద్రోలు ఎలా లేరు ఏది అసలు దాన్ని చూడండి నేను పారద్రోహం నుండి చీకట్లు ఎలా లేదు ఇక ఐ వాంట్ టు గో వట్ ఈస్ ఇట్ దట్ ఐ హ్రోన్ అవే అంటే సరే నీకు చూపిస్తాను రా ప్రస్తుతం నువ్వు తూర్పులు అక్కడ పశ్చిమానికి వెళ్ళిపోయాయి నువ్వు పశ్చిమానికి రా నీటి చీకట్లు చూపిస్తావు అని పశ్చిమానికి తీసుకెళ్తే అక్కడ లేవు ఆయన ఆఖరికి పాపం తాను పార్వతిలోనే చీకట్లని ఎప్పుడూ చూడకుండానే ఉండిపోయాడు అప్పటికీ ఇప్పటికీ ఉపచారం అండి చీకట్లని పార్వతిలో ఆయన చీపుర ఒకటి తీసుకుని ఇలా పార్వతిలోంటో ఉపచారం అలాగే జీవుడని ఈ దేహేంద్రియాలని బట్టి ఉపచారం వచ్చింది అది కానిది అదిగా చెప్తా జీవుడు లేదు ఏమీ లేదు అక్కడ బ్రహ్మయే గలదు అతయేవా ఉత్పత్తిరీ క్వచిత్ అగ్నివిస్ఫులింగోదాహరణేనా శ్రావ్యమాణ ఉపాధ్యాశ్రయ్య ఈ సూత్రం గట్టి సూత్రం ఇది ఇక్కడ భాష్యం కొంత టైం పట్టే భాష్యం అంచేతనే ఎప్పుడైనా జీవుడికి అసలు ఉత్పత్తి లేదు కుండకి పుట్టుక లేదండి కుండకి పుట్టడం ఏది పుట్టలేదు అక్కడ అలా ఉంది నామరూపాలని అయన ఆ మహాత్ములు ఆ మహాత్ములు చెప్పారు స్ట్రైకింగ్ గా చెప్తారనమాట ఆ మాట వినేప్పుడు హార్ ఇదే దీని రహస్యం అంత స్ట్రైకింగ్ ఉంటుంది ఆయన ఏమన్నారంటే ఘటము పుట్టుతా అంటే ఘటాకార వృత్తి పుట్టుటయే ఇంకా అంతకంటే వేరే పుట్టడం లేదు లేదు ఎంత బాగా చెప్పారు ఇది బుద్ధిలో ఘట జ్ఞానం పుట్టింది ఘటము జ్ఞానం పుట్టింది ఇక్కడ అదే ఘటం పుట్టడం ఇంకా వేరే బయట పుట్టింది లేదు గిట్టింది లేదు ఇప్పుడు ఇది వీడు ఈ మూడు ముక్కలా తాటం ఉంటారు వీడు నెగ్గాడు అంటాడు ఏమి నెగ్గాడు ఆ నెగ్గాడు లేదు జ్ఞానమే నెగ్గడం అక్కడ నెగ్గడం ఉండదు క్రికెట్ ఉంటుంది వాడు నెగ్గాడు ఏమి నెగ్గడం ఏమిటి ఏమి నెగ్గడానికి ఏముంది ఓడడానికి ఏముంది వీడు బంకి వేసేది వాడు కుట్టాడు ఇలా అన్నారు అలా అన్నారు లెక్కలు వేశారు చేసి అంతా చేసి వారికి అంతా వీడు నెగ్గారు అని క్యాల్ అగిలు వేసి వాడు చెప్తాడు ఆడిన తెలియదు వీడు చెప్తే కానీ వీడు నెగ్గాడు అక్కడ నెగ్గడము ఓడము ఏమీ ఉండదు నెగ్గాడు అనేటువంటి ఒక వాసన ఒక సంస్కారం ఉద్బుద్ధం ఒకటే నెగ్గుటే ఆఖరి బంతి వేసేదాకా ఏమీ అనరు ఆఖరి బంతి వేయగానే నెగ్గాడు ఆయన నెగ్గాయడు నెగ్గాడు నెగ్గాడు అంతే కాబట్టి ఉపచారమే తప్ప అది ఉప అక్కడ కొత్తగా నెగ్గింది లేదు ఓడింది లేదు అలాగే జీవుడు కూడా కొత్తగా పుట్టింది లేదు గిట్టింది లేదు ఎలాగంటే ఇప్పుడు అగ్ని ఉంటుంది బాండ్ ఫాయర్ దాని నుంచి రవ్వలు దాని నుంచి రవ్వలు పుట్టేయి ఏమిటి పుట్టేయండి రవ్వంటే ఏమిటి ఉంటావు రవ్వంటే ఆ కట్టే ముక్క అంటావా అగ్ని ఉంటావా పుట్టలేదు అగ్ని పుడుతుందా ఎక్కడనా సృష్టి అది ఏం ఏం పుట్టిందో ఏం మనం చూడలేదు పెట్టలేదు అగ్ని పుట్టదు ఉంటుంది అలాగే పుట్టదు ఉన్నది తప్ప పుట్టలేదు కాదండి ఆ కట్టె పుల్ల పుట్టింది కట్టె పుల్ల పుట్టలేదు అందరికీ ఉన్నదిగా దాంట్లో వెయ్యి వేసిన కట్టె పుల్లగా అంతగా అంతట్లోకి ఎక్కడ పుట్టి ఏం పుట్టిందండి కాదులేవయా నామరూపాలను బట్టి పుట్టింది ఏమిటి నామరూపాలు రావ్వా మీరు కట్టె పుట్టింది కుదరదు అగ్ని అంటే పుట్టింది కుదరదు ఇంకో కొత్త నామరూపం జోడించాలి రవ్వ అనే నామరూపం జోడించాలి నీలుగురు అనే నామరూపం జోడిస్తే ఆ పుట్టింది పుట్టిందని అందరూ అనుకుని సంతోషపడచ్చు జీవుడు లాగే పుట్టింది లేదు అని ఉపాధిని పెట్టి అదే అగ్ని ఆ చిన్న కట్టె ప్రకటమైనప్పుడు పుట్టింది అని ఆ ఒక నామరూపాలు అందరూ పురాణిక సానుతో ఒకటి ఉంది ఇదిగో పులి అంటే అదిగో తోక అక్కడ పులి లేదు తోక లేదు అంటే ఒకడు అందులో పూలు అన్నాడు అందులో పూలు లేదు ఈ లోపల ఎదురు కనబడితే అది తోకే ఇవి అడుగుతుంది ఆవిడ అదిగో తోకే ఆవిడ వెళ్ళింది అలాగే అలవాటు ఆవిడ కాబట్టి ఆయన ఎవడో సో అక్కడ ఏమి ఉండదు ఇంకే అలాగే లాభ రూపాలు అలా పోతూ ఉంటాయి పూర్వానికి అందరూ పరిగెత్తుకొచ్చారు హైదరాబాద్ ఒకడు పరిగెడుతూ ఉంటాడు దేవుట్లో పరిగెడుతున్నా అంటే పని భార అర్హాయ అంటారు అంటే అవి విన్నవాడు పరిగెడతాడు పరిగెడితే వీడిని అడుగుతాడు ఎవరో అడిగితే ఏం చెప్పాలి బాడ అర్హామై సునాహం అని చెప్పాలా వాడు అలా చెప్పాడు బాడారహి చెప్తాడు అంటే వాడు పరిగెడతాడు కాబట్టి గతానుగతికో లోక నామరూపాలు అలా పోతూ ఉంటాయి నామరూపాలు అలా పోతూ ఉంటాయి దీంట్లో ఇది దిస్ ఈజ్ శాక్రోసాంక్ అంటూ ఏముండదు అలాగా రవ్వ అంటే పుట్టిందేమీ లేదు ఎందుకంటే అమ్మకాల రవ్వ రవ్వ పుట్టింది సరే అలా పుట్టిందని అనుకుంటే అనుకోవచ్చు వాస్తవానికి అక్కడ పుట్టుకు కూడా ఏమీ లేదు లేదా పుట్టిందనే మాటే ఉంది శ్రావ్యమాన అంటే ఉపాధిని బట్టి అలా చెప్పారని మీరు అర్థం చేసుకోవాలి అక్కడ ఆ టాపిక్ అయింది యద్యుక్తం అని ఇంకొక ఇష్యూ లేవని ఎత్తుతున్నారు మళ్ళీ వారం చూద్దాం పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమేవశిష్య